సంసారము అది యథార్థమా అన్నట్లు కనపడుతుంది కానీ మీరు సంసారంలో ఉండే ఏ అంశాన్నైనా తీసుకుని యథార్థము అన్నట్టుగా భాషిస్తుంది కదా యథార్థము అంటే అస్థి ఉన్నది దాన్ని మీరు అది యథార్థము అనుకుని దాన్ని కనుక మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ అస్థి వెనుక నాస్తి దాగి ఉంటుంది ఎలాగంటే ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశాడు రిలయన్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేశాడు రిలయన్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఏదో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు కానీ అది పెరిగి పెరిగి పెరిగింది ఇప్పుడు ఏమనుకున్నాడు నా దగ్గర రిలయన్స్ షేర్లు ఉన్నాయి వీటి ధర ఐదు లక్షలు నేను ఐదు లక్షల ధనానికి యజమానిని అని అనుకున్నాడు అనుకుంటే ఏమైనా రిలయన్స్ షేర్లు ఏమయ్యాయి పడిపోయాయి కదండి నేను వాషింగ్టన్లో ఉండగా చెప్పాను నా గవర్లో రిలయన్స్ సేపు ఘోరంగా పడిపోయాయి పడిపోతే ఇప్పుడు ఈ ఐదు లక్షల ఉద్దరుక్కున్న ధర ఎంతో తెలుసిన యాభై వేలు యాభై వేలు కూడా లేదు పదివేలు కాబట్టి ఐదు లక్షలు అస్థి అస్థి అస్థి అస్థి ఆ అస్థి ఏముంది ఆ ఉంది దాన్ని ముఖ్యాంత కాబట్టి ప్రతి అస్థి లోపల దా దాన్ని దానికి ముసుగు తొలగించి చూస్తే నాస్తి బయటపడుతుంది అది అలాగే ఈ సంసారం అలాంటి ఈ సంసారంలో అయ అయం పురుష అస్తి వీడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనుకునే లోపల నాస్తి ధనము ఉన్నది ఉన్నది నాస్తి సర్వీస్ నాకు బాగా గుర్తు సర్వీస్లో ప్రవేశించాం ఓ కంపెనీలో ఏదో గవర్నమెంట్ కంపెనీ ప్రవేశించినప్పుడు ఆ జీతం తీసుకుని వెళ్ళినప్పుడు ఆ జీతం తీసుకుని బయటకు వస్తున్నప్పట్లో క్యాష్ కౌంట్ చేసి ఇచ్చేవారు తక్కువ క్యాష్ ఉండేది కౌంట్ చేసి జీతం తీసుకుని బయటకు వస్తుంటే సర్వీస్ బుక్ అని ఒక ఆయన అనేవాడు సర్వీస్ బుక్ అని సంవత్సరము దానికి పన్నెండు జీతలు ఆ వెతికల్ కాలమ్స్ ఈ బేసిక్ డిఏ సీసీఏ అంటూ ఇలాగే కాలంస్ అన్ని పెట్టి ఒక పుస్తకం అంటుంది ఆయన ఎవరి ఎవరు అమ్మేవాడు అంటే దిస్ విల్ కవర్ థర్టీ ఇయర్స్ సర్వీస్ అని అమ్మేవాడు చూస్తున్నాడు చక్కటి అర్థాలు వచ్చి థర్టీ ఇయర్స్ సర్వీస్ కవర్ చేస్తుంది ఆ పుస్తకం వెంటనే ఆకర్షితులు అవుతాం మనం ఎంత అండి ఆ పుస్తకం అంటే పది రూపాయలు మామూలుగా మీకు అలాంటి పుస్తకం అర్ధ రూపాయలు దొరుకుతుంది కానీ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి పది రూపాయలు దానికి అనేది ఓ గంటనే ఓ పది కాగితం అతను ఇచ్చేది తీసుకుంటే ఆ పుస్తకం చూస్తే దిస్ ఈజ్ మై సర్వీస్ బిగిన్ అవుతోంది అప్పుడే ఇది ఎప్పటికైనా పూర్తవుతుంది అబ్బా ఎంత లంబా సర్వీస్ ఉంది అని అనిపిస్తుంది కానీ చెప్పిన ఏంటంటే ఆ పేజ్ ఆఫ్ తర్వాత పేజ్ ఆఫర్ పేజ్ పే గెట్ ఫీల్ దాని అల్టిమేట్లీ ఆ పుస్తకం పూర్తయింది ఇప్పుడు బయటకు వచ్చేస్తాడు అప్పుడు సర్వీస్ వాట్ ఈస్ ది సర్వీస్ అంటే అది ఒక కళ కింద భాషిస్తుంది ఇట్స్ ఎ లాంగ్ డ్రీమ్ వాట్ వీ హ్యావ్ డన్ అండ్ వాట్ యూ హ్యాపెండ్ ఇట్ ఈజ్ యాజ్ నథింగ్ ఎవర్ హ్యాపెండ్ ఇట్ ఈజ్ యాజ్ నథింగ్ ఎవర్ హ్యాపెన్ ఆ సర్వీస్ అలాగే మీరు ఆలోచించండి మీరు చాలా అనుభవం కలిగిన పెద్దలు కనుక సినిమాకి వెళ్ళాం త్రీ అవర్స్ సినిమా ఆ సినిమాలో హీరో వాడు పెరిగి పెద్దవాడయ్యాడు ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు పెళ్ళేడేడు ఏవో దెబ్బలాట్లు వచ్చాడు వీళ్ళని వచ్చాడు ఏవేవో గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశాడు ఏవో కష్టాలు పడ్డాడు ఈ లోపల ఏదో అయింది అంతా అయింది ఆఖరిని శుభం అని వేశాడు ఇప్పుడు సపోజ్ అప్పుడు మిమ్మల్ని కాలం గట్టిగా పట్టేసుకుని మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్తే కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి వీరు లేదు అని వాట్ హ్యాపండ్ అని అడిగాను అనుకోండి మిమ్మల్ని ఏం చెప్తాడు మీరు సమాధానం What happened? What happened? <laughs> Anything happened at all? <laughs> it is as if nothing ever happened. Haven't I? Correct, isn't it? Now, when you are in the first place, you are in the first place, you are in the first place. If you are in the first place, you are in the first place, you are in the first place. ఈ సిపిఎఫ్ అని ఏమో ఫండ్స్ ఇచ్చిన చెక్ ఆ చెక్ బ్యాంకులో వేసేస్తే వెంటనే నాగార్జున వాళ్ళు డీసీఎల్ వాళ్ళు వీలు వాళ్ళు ఒకటికొని వెళ్ళిపోయారు ఆ డబ్బులు వాళ్ళే ఒకటి వెళ్ళిపోయారు ఏమండి కాబట్టి ఆ చెక్కు ఉన్నప్పుడు ఎస్ సంథింగ్ ఈస్ డేర్ అని అనిపిస్తుంది వీళ్ళు పనిచేస్తున్నారు నిజంగా భారత ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలు రిటైర్మెంట్ స్కీములు కిందిస్తే దాంట్లో సుమారు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలని ఈ ప్రైవేటు మదుపు సంస్థలు పిచ్చేసుకుని వాళ్ళు మూతలు వేసేసుకున్నారు మూత పుడత నాగార్జున ఫైనాన్స్ అంటే అది ధ్రువ నక్షత్రం లాంటిదే నమ్ముకునే వాళ్ళం పట్ల ధ్రువ ధ్రువ పదం ధృవంతే రాజా అవరుణో ధృవందేవో ధ్రువం అంత దృఢమైనది నాగార్జున ఫైనాన్స్ అంటే అని వచ్చిన వాళ్ళు ఏమైంది డీసీఎల్ ఏమైంది ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు అడగండి అంతా అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ది సర్వీస్ అని అడగండి ఇప్పుడు దెన్ హీ విల్ నో యాజ్ ఈ నథింగ్ ఎవర్ హ్యాపీ ఏ పిల్లలు పుడతారు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు ఎప్పుడైనా ఫోన్ మీద మాట్లాడడం తప్ప వాళ్ళకి మనకి ఏ సంబంధం ఉండదు ఇంటికి వాళ్ళు వాళ్ళు మనని మనం వాళ్ళని కన్నట్ట మనం వాళ్ళని పెంచినట్ట అంటే యాజ్ ఇస్ నథింగ్ అదర్ హ్యాపీ అంట ఒక కళ కలలా అనిపిస్తుంది ఇప్పుడు నేనున్న స్థితికి అంతకుముందు అవన్నీ అయిన దానికే ఏమన్నా సంబంధం ఉందంటే ఏమో ఆ రకంగా సో సంసారము మిథ్యా అనేది జాగ్రత్తగా మననం చేయాల్సి ఉంటుంది వేదల్లో మంత్రం ఒకటి ఉంది మేము వల్ల బాగా వల్లించుకోండి వాళ్ళం వల్లించే అప్పుడు దీంట్లో ఇంట్లో లోతైన అర్థం ఉందని తెలిసి ఇది కూడా అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతి కృత అంత మనకి సరిపడుతుంది దాని తర్వాత వాక్యం కూడా నేను వల్లించినప్పట్లో నాకు గోభా జిలా సఖ వస్తుంది అశ్వత్థేవో నిషదనం వహ నిషనం అశ్వత్ మీరు మకాన్ చేశారే మీరు జీవి మీరు మకాన్ చేసుకుని నిశనం అంటే మకాన్ చేయటం మీ నివాస స్థానము ఏదో తెలిసిన అశ్వత్థవృక్షం అంటే ఈ సంసార వృక్షానికి అశ్వత్వం పేరు ఊర్ధ్వ మూల మధుశాఖం పేరు కదా అశ్వత్ అంటే ఏంటి శ్వా రేపు థా అంటే రేపు ఉండి ఉండేది కాదు దాన్ని అశ్వత్థము కాబట్టి మీరు మకాన్ చేసుకుని చెప్తుంటుంది సరే ఇది ఇది రేపు ఉంటుందనే హామీ లేనిది అశ్వత్వో నిషదనం ఆ చెట్టు మీద కూడా మీరెక్కడున్నారు పర్ణేవో వసతి కృత మీరు ఉన్న వసతి నివాసస్థానము ఒక ఆకు ఆ రాగి ఆకు ఎలా ఉంటుందండి సన్నటి తొడిమిసరంత గాలి వేస్తే అల్లల్లాడిపోతూ ఉంటుంది ఆ రావి అక్కడ ఉన్నో నీటి పొత్తు ఆ నీటి బొట్టు ఎంతసేపు ఉంటుంది అక్కడ ఏ క్షణంలోనైనా అలా జారి జారి జారి కింద పండు ఆ రాజ్యాకు మీద నీటి బొట్టు ఎలాంటిదో మన నివాస స్థానం అలాంటిది మనం ఉన్న సంసార వృక్షము రేపు ఉంటుందనే హామీ లేనిది అశ్వత్వేవో నిషధనం పన్నేవో వసతికృత కాబట్టి ఈ విధంగా సంసారం యొక్క బాగా దృఢంగా మననం చేసేటువంటి ఒక ప్రక్రియ మనం దీంతో మొదలు పెడతాం సరే ఉపోద్ఘాతం అయింది ప్రకరణం నడుస్తోంది ఇప్పుడు ఒకసారి శ్లోకం చూడండి ఒకసారి అందాము వైత్యం సర్వభావా స్వప్న ఆహు మనీషిణ మనీషిణ ఆహు విద్వాంసులు వివేకము గలవారు చెప్పుతున్నారు మైకు బాగా వస్తుందో విద్వాంసులు చెప్తున్నారు మనీషిణ జ్ఞానులు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు స్వప్నే ఈ శ్లోకము జాగ్రత్త వస్తు సంబంధించిన శ్లోకం కాదు ఇంకే నేను ఉపోద్ఘాతంలో మీకు జాగ్రత్త అవస్థ గురించి చెప్పాను స్వప్నావస్థికి సంబంధించిన శ్లోకం ముందు స్వప్నాన్ని నిర్ధారించి అప్పుడు జాగ్రత్త వస్తుకు వస్తాం ఎందుకంటే ముందే జాగ్రత్త అవస్థ చెప్పచ్చు కదా స్వప్నం అసత్యం అని మాకు తెలుసు మీరు ముందే జాగ్రత్త అవస్థ గురించి చెప్పచ్చు కదా స్వప్న అసత్యం ఎందుకైందో తెలుసుకోవాలా ఖర్లేదా తెలుసుకోవాలా స్వప్న స్థానాన్ని బాగా విశ్లేషణ చేసినందువల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉంటాయి ఒకటి జాగ్రత్త అవస్థ కూడా స్వప్నము వంటిది అని తెలుసుకోవడానికి కావలసిన పునాది మీకు స్వప్న విచారంలో పడుతుంది నెంబర్ వన్ అయితే స్వప్నంలో దృశ్య ప్రపంచమంతా మిత్యయినా ఆ దృశ్య ప్రపంచాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆ చైతన్య ప్రకాశం ఏదైతే ఉందో అది మాత్రం సత్యము అని కూడా స్వప్నావస్థలో నిర్ధారణ అవుతుంది దానివల్ల ఆత్మ సత్యత్వము అయమాత్మ బ్రహ్మ ఆ చైతన్య ప్రకాశమే పరబ్రహ్మ అనే సత్యాన్ని కూడా పునః గ్రహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్వప్నావస్థ యొక్క విచారము చాలా ముఖ్యమైనది ఈ శ్లోకంలో కేవలము స్వప్నానికి సంబంధించింది జాగ్రత్త తర్వాత వస్తుంది సో స్వప్నే సర్వభావా వైతఠ్యం ఆహు భావ అనే పదానికి పదార్థము అని అర్థం స్వప్నంలో మీరు అనేక పదార్థాలను చూస్తారు సర్వ అన్నీను అన్నీ అంటే జీవించి ఉన్నవి ప్రాణము గలవి ప్రాణము లేనివి చరాచర మీరు స్వప్నంలో ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదీ తీరాన ఒక కొండ ఉంటుంది ఆ కొండ పక్కన ఒక లోయ ఉంటుంది ఆ లోయలో పశువులు ఉంటాయి అక్కడ ఎవరోలో మనుషులు ఉంటారు మీరు కూడా అక్కడ నిలబడి ఉంటారు ఇదంతా స్వప్నం అనుకోండి ఈ స్వప్నంలో మీరు మీరు కాని ఇతరులు ఉంటారు పశువులు పక్షులు మనుష్యులు అన్నీ ఉంటాయి చెట్లు చేమలు ఉంటాయి తర్వాత రాళ్ళు రక్కలు ప్రాణం లేని పదార్థాలు కొండ నీరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పదార్థములు జీవించి ఉన్నవి జీవించి లేనివి ఇన్ని పదార్థములు కూడా ఉన్నాయి స్వప్నంలో వీటన్నిటికీ సమానంగా ఓ లక్షణం ఉండేది ఏమిటా లక్షణము వైత్యం వైత్యం లక్షణం వైత్యము అనే పదానికి అర్థమైతే చెప్తారా ఇప్పుడు మీరు తథాగతుడు అనే మాట విన్నారా ఏమిటన్నా బుద్ధుడు తథాగత అంటే బుద్ధ గత అంటే జ్ఞానము గలవాడు గతిశబ్దానికి జ్ఞానము అని అర్థం గతి గతిధాతువులు అనేది జ్ఞానాథాతువులు తథా అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నాడు గనుక ఆయనకి తథాగతుడు తథా అంటే సచ్ అని ఇంగ్లీష్లో తథాను సచ్నెస్ అని ట్రాన్స్లేట్ చేస్తారు సచ్నెస్ తథా సచ్ నెస్ అది అది దాన్ని తథా అంటారు ఇప్పుడు ఉదాహరణకి మేము ఎక్కడికో నడిచి వెళ్తున్నాం నడిచి వెళ్తుంటే మాకు ఒక బంగారు నాణ్యం దొరికింది మేము మహా ఆనందపడిపోయి ఇంటికి పట్టుకెళ్ళి అమ్మ మాకు బంగారు నాణ్యం దొరికింది అని నేను చెప్పాను చింతే మా అమ్మగారు వెంటనే నమ్మలేదు ఇది బంగారం ఎక్కడ దొరుకుతుంది వీళ్ళు మొహం ఏదోకి వెళ్ళలే అనుకుని కూడా ఇంకా ఏదో చిన్న డౌటు ఏమో అని ఏది చూడండి అని ఆమె అడిగారు ఏది చూడండి అని అడిగారంటే అర్థం ఎంతో కొంత అది బంగారం ఉంటుంది అని ఆమె అనుకున్నారు ఈ లోపల నేను మా అమ్మగారు చేతులు పెట్టాను ఆ మా అమ్మగారు మా నాన్నగారు సంధ్యావతం చేసుకుంటుంటే అవున వీడికి బంగారం నాణ్యం అంటూ దొరికిందంటూ ఏదో ఒక డ్ అది ఆయనన్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు నేనంత బంగారం నాణ్యం అది బహుశా బంగారం ఏమో అని మా అమ్మగారు అనుకున్నారు అవును అది బంగారమే అని ఆయన కూడా అనుకునే కంసాల్ డిగ్రీకి తీసుకెళ్తే అది బంగారమే అని చెప్పాడు అనుకోండి దాన్ని తథా అని సచ్ సచ్ అంటే హిందీ సచ్ కాదు సత్య అనేది హిందీలో సచ్ అయింది అత్యా సచ్ అయింది ఆ సచ్ కాదు ఇంగ్లీష్ సచ్ ఎస్యూసి హెచ్ సచ్ సచ్ అంటే అర్థం ఏంటండి ఇట్ ఈజ్ యా సచ్ సచ్ అంటే కరెక్టే నువ్వు ఏమనుకున్నావో అదే దాన్ని తథా అంటారు ఇప్పుడు నేను బంగారము అని అన్నాను బంగారం ఏమంటావా అని మా అమ్మగారు కాదు అని మా నాయనగారు చెప్పారు అంటే ఆయన ఏం చేశారు దాని ఎందుండే తథాని తీసేవారు అసలు దాన్ని విత్త అంటే తథా యస్మా దేని నుండి అయితే తథా అంటే అది అయి ఉండుట తొలగిపోయినదో దాన్ని విత్తం అంటారు అంటే ఇప్పుడు అదే ఇది బంగారం కాదురా ఇది సత్తు అని అన్నారు అయ్యో సత్త ఓహో అంతేనా అని నేను అన్నాను అప్పుడు దాని నుంచి ఏమిటి తొలగిపోయింది తథా తొలగిపోయింది తథా అంటే అర్థం ఏమిటి బంగారమై ఉట అది తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ బంగారమై అనేది ఏమిటన్నమాట అది అంతకుముందు బంగారు నాణ్యము అన్నామే బంగారు నాణ్యము ఏమైంది ఇప్పుడు వితథమైంది బంగారు నాణ్యం నుంచి బంగారు నాణ్యమై అనే లక్షణం పోయిన విత్తర్థం అంటే అది అది కాదు ఎప్పుడైనా విన్నారా మీరు అలాంటి వాక్యాలు ఆ అది ఫలానా విన్నా ఆ ఫలానా ఫలానా కాదులేవాయా అది అది కాదులే అని ఎవడైనా కవి అని ఉంటాడు అది అది కాదు దాని పేరే విత్తథం అది అది కాదు ఈ అది అది కాదు అనే స్థితికి వైత్యం అని పేరు వితథస్య భావ సో ఇప్పుడు కానీ సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా చూసారు మంచి తెర వెళ్ళినప్పుడు ఒక తెర ఉంటుంది అక్కడ మేము ఈ తెర మీద మీమాంసం చేసి వెళ్ళాం ఇంకా సినిమా ప్రారంభం కానప్పుడు తెర మీద మీమాంసం ఉండేది మామూలుగా మా చిన్న వయసులో సినిమాలకు వెళ్ళే రోజుల్లో థర్టీ ఫైవ్ ఎంఎం ఉండేది తెర ఆ తర్వాత సెవెంటీ ఎంఎం తెర వచ్చింది ఏమంటే అదో పెద్ద విషయం పెద్ద విచిత్రం సెవెంటీ ఎంఎన్ మీద ఆ అబ్బాయి ఎంత పెద్దది ఉందో ఇంతకుముందు ఆ గోడకి ఏదో చిన్నటి కింద కట్టి ఉండేది ఏదో నాలుగు కాళ్ళతో కట్టినట్టుగా కూడా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు అలా విస్తరించేసా అమ్మ బాబు ఏదో అంటుంది తెర ఆ తెర మీదంతా గొప్పలు వచ్చేస్తాయా అని వచ్చేస్తాయి మనం మనం ఎప్పుడూ ఇటు చూడాలి మధ్యలో చూడాలా ఇటు చూడాలా అటు చూడాలా అంటే ఇవే తర్వాత ఇంకోటి ఆ తెర ఇలా నిటారుగా లేదు ఇలా కొంచెం ఒంకరుగా ఉంది అని ఈ విధంగా ఆ తెర సిల్క్దంటావా తెల్లగా అయితే ఉంది సిల్క్దంటవా కాటన్ దంటావా అంటే ఈ విధంగా మేము మీమాంస చేసేవాళ్ళం ఈ లోపల దాని మీద అడ్వర్టైజ్మెంట్ ఏదో పడింది ఇంకా ఇంకా ఆ తెర మీమాంస పక్కన పెట్టేసి సినిమా సినిమాలో వెళ్ళిపోతాం సినిమా అయిపోతుంది శుభం శుభం అన్న తెర ఉండిపోతాయి అక్కడ ఇంకా తప్పనిసరిగా బయటపడ్డాం ఇంకా ఏదో చూడాలని ఉత్సాహం ఇంకేమీ లేదు చూడాలి ఇప్పుడు ఈ మొత్తం మూడు గంటల వ్యవహారంలో తథా తథాగా ఉన్నది ఒకటి తథా ఏది లేని వరొకటి కావాలి ఏదో ఏదో తెలుసుకునే ఉంది ఆ సినిమా మొత్తం మీద తథా తథాగతము ఏది అంటే తెరా అది మొదటికి మధ్యలో చిగురున ఎలా ఉందో అలాగే ఉంది సచ్ ఇట్ ఈజ్ సచ్ ఇట్ ఈ సచ్ సినిమా తెర మీద హీరో హీరోయిన్ డాన్స్ శృంగారం తరుణం ఎన్ని రహస్యం అన్ని కూడా విత్త సినిమా తెర మీద మీరు సముద్రం చూశారనుకోండి ఆ సముద్రము తథాయా వితథాయా అక్కడ హీరో తథాయా వితథాయా విత్త హీరోయిన్ శృంగార రసాన్ని మీరు ఆస్వాదించారనుకోండి ఆ శృంగార రసం తథాయా వితథాయా వితథ కరుణరసాన్ని ఆస్వాదిస్తే హాస్యం వితథ ఎవ్రీథింగ్ ఈజ్ వితథ సర్వభావా వైతథ్యం వితథ కానిది ఒక్కటే ఉండదు అదేమిటంటే ఆ తెర మాత్రమే ఏమండి ఈ ఈ సినిమా తెర మీద మీరు చూసిన భావాలన్నీ కూడా పదార్థములు ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి సర్వము అన్నీ అని ఎలా చెప్పగలిగారండి ఎలా అవి బాధితములయే కనుక నిషేధింపబడ్డాయి అవి ఉంది ఉన్నది ఉన్నది అనుకుంటుంటే శుభం శుభం అంటే అర్థమంత తెలుసు ఏది లేదు సుమా ఇంటికి వెళ్ళు ఏది లేదు ఏమీ అవలేదు ఏమీ లేదు కుచుబీ నహి హై కుచ్ నహి హువా హై ఘర్జావో అనేది అర్థం కాబట్టి సో అది అయథాథము యథార్థము అన్నది కూడా అర్థం అంటే యథానది తథాయే యథా అర్థ ఇది యథార్థ యథార్థస్య భావ యథార్థత్వం అయథార్థము అది ఎలా ఉందని అనుకున్నామో అలా లేదది అసత్యము ఉంది అరుక్కుని తీరా చూస్తే లేకపోతే దానికే ముఖ్యానిప ఉంది అనిపిస్తుంది తీరా చూస్తే లేదు దానికి ముఖ్యానిప ఇవాళ నాకు నాకే సిగ్ అనిపించింది నేను నడిచి వెళుతున్నాను నాతో పాటు పక్కన ఇంకొకటి కూడా ఉన్నాడు శివారుంద ఆశ్రమం నడిచి వెళ్తున్నాను నా పక్కన ఇంకొకటి కూడా ఉన్నాడు అక్కడ తెల్లగా కనపడదు తెల్లగా కనపడితే అది ఆ సైజును బట్టి నేను పావలా అనిపించింది పావలా లేవు ఇప్పుడు కానీ ఏదో భ్రాంతి పావలానిపి మళ్ళీ వెంటనే ఇదంతా కూడా హాఫ్ఏ సెకండ్లో అయిపోయిన కథ మీకు చెప్తున్నాను మొత్తం అంతా హాఫ్ ఎ సెకండ్లో అయిపోయింది పావలా లేవు పావలాది విలువ లేదు ఎందుకు పావలా ఎందుకు విలువలైంది అని అనిపించింది మళ్ళీ అనిపించింది లక్ష్మి కదా పావలా విలువ ఉందో లేదో లక్ష్మిని మనం చూసి అలాగే పాదాల కింద ఉండకూడదు దాన్ని తీసి దాన్ని సముచిత స్థానంలో పెట్టడం ధర్మం మనం వాడుకోవడం కాదు ముఖ్యం అని అనిపించింది తీశాను తీస్తే అది పావలా కాదది అది కాగితం చిన్న అర్థము కాదు పావలా కాదు అప్పుడు మళ్ళీ అంటే ఆయనకి వెళ్ళి ఆయనకే తెలుస్తే నేను ఒంగి తీసాయ్యో వాళ్ళు అక్కడ అదే చూస్తాడు ఆయన వాట్ ఎవర్ సో దీన్నే ఏమంటారు అంటే ఎందుకంటే బాధితం అయిపోతుంది నిషేధింపబడుతుంది ఇట్ టు బి రాంగ్ యూ ష్యూరిటీ సమ్థింగ్ ఇట్ టు బి రాంగ్ దాన్ని వైతక్షము అంటారు కానీ ఇప్పుడు సినిమా తెరవదనుకోండి అది వైతత్ని కాదదు ఎందుకని ఆరంభంలో ఎలా ఉందో అలాగే మిగిలి ఉంటుందండి తథా తథాగతము అది అలాగే మిగిలి ఉంటుంది ఏకరూపంగా ఉంటుంది ఏ మార్పులు చేతులు ఏ ఉండవు ఏకరూప అది కొంచెం గుర్తుపెట్టుకోవాలండి ఏకరూపంగా ఉంటుంది అబాధితంగా ఉంటుంది కాబట్టి ఏది అబాధితమో ఏకరూపమో అది సత్యము ఏది బాధితమైపోతూ ఉంటుందో ఏది అనేక రూపాలుగా వచ్చి ప్రకాశించి అవతలిపోతుందో అది వితథము కాబట్టి వైత్యం సర్వభావా స్వప్మే కరెక్టా కదా స్వప్నమునందు మీరు ఎన్ని భావాలను చూస్తే అవన్నీ కూడా వితథములే అంటే అయథార్థములే అంటే బాధితములే అని మహాత్ములు చెప్తున్నారు ఎందువల్ల దేనికైనా ఒక హేతు ఉండాలి కారణం ఉండాలి ఎందువల్ల వితథములు అంటే చూడండి భావాలు ఎక్కడున్నాయి కొండ పశువులు పక్షులు మనుషులు నది ఇవన్నీ మీరు స్వప్నంలో చూసారు ఇవన్నీ భావాలు భావాలంటే పదార్థము ఇవన్నీ ఎక్కడున్నాయి అంతః లోపలు ఉన్నాయి మీ లోపలు ఉన్నాయి అయితే లోపల ఉండడం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి మీరు కళ మీరు జాగ్రత్త మీరు చూస్తున్నారు చూస్తుంటే ఈ మీరు చూసే ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది మీ కళల్లో ఉంది మీ కళలో మీరు కళ్ళు మూసుకుంటే ఏముంది ఏమీ లేదు మీ కళ్ళల్లో ఉంది అవునా కాబట్టి మీరు కళ్ళల్లో ఉంది కళ్ళల్లో కూడా కుడి కన్నులో ఉందని చెప్తుంది శాస్త్రం దక్షిణేక్షన్ పురుష కుడి కన్నులో ఉన్నాడు వీటికి మీరు ఎప్పుడైనా మాట్లాడేప్పుడు ఏ నా ముఖంలో ముఖం పెట్టి చెప్పు నా ముఖంలోకి చూసి చెప్పంటాను ఎందుకంటే వాడు అబద్ధం చెప్పినప్పుడు త్వరగా ఉంది అబద్ధం చెప్తున్నాడు ముఖంలో చూస్తే అబద్ధమంతకము చెప్పలేడు కొంత ప్రాక్టీస్ అనేది అవసరం ఉంది ఆ ముఖంలో చూసినట్లయితే ఎందుకంటే ఆ మనిషి యొక్క స్వరూపం కంట్లో ఉంటుంది కన్ను నేత్రం అంత పవర్ఫుల్ అనేది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ సో వాటి అందులో కుడికన్ను వై కుడికన్ను యొక్క ప్రాధాన్యం ఏంటో మీకు డెప్త్ కుడికన్ను నుంచి వస్తుంది డెప్త్ ఇప్పుడు మీరు త్రీ డైమెన్షన్ చూస్తున్నారు ఆ త్రీ డైమెన్షనల్లో డెప్త్ అనే డైమెన్షన్ కుడికన్ను నుంచి వస్తుంది మీకు త్రీ డైమెన్షనల్ వరల్డ్ కనపడుతుందంటే కుడికన్ను యొక్క ప్రభావం రైట్ ఐ కాబట్టి ఈ మొత్తం జాగ్రత్త ప్రపంచం అంతా కూడా కంఠలో ఉంటుంది నేత్రస్థానంలో ఉంటుంది స్వప్న ప్రపంచం కంఠస్థానంలో ఇక్కడ చూస్తా కంఠలో చూస్తా ఏమంటే నిద్ర అంటే సుశుప్తి గాఢ నిద్ర హృదయంలో ఇవి ఒకటి స్థానాలు పాదాల్లోనూ మోకాల్లోనూ ఏమి ఉండదు కన్ను కంఠము ఇవి మూడవస్థల యొక్క స్థానాలు ఏమండి ఇప్పుడు ఈ కంఠ ఇప్పుడు కొండ చూశారు మీరు స్వప్నంలో నది చూశారు ఈ మీరు చూసిన కొండ నది పశువులు పక్షులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి లోపల ఉన్నాయి కంఠ లోపల మొత్తానికి లోపల ఉన్నాయి ఎలా ఉంటాయండి లోపల ఎలా ఉంటాయండి నువ్వు ఈ సినిమాకి వెళ్ళాం హిమత్ పర్వతాలను చూసారు ఎక్కడున్నాయి హిమత్ పర్వతాలు థర్టీ ఫైవ్ ఎంఎం తెర మీద ఉన్నాయి థర్టీ ఫైవ్ ఎంఎం తెర మీద ఎంత దాని గడలపెంత థర్టీ ఫైవ్ ఎంత ఇది నాట్ ఈవెన్ సీఎం ఎంఎం ఓన్లీ సో కొండ కొండ కోన ఇవన్నీ తెర మీద ఎక్కడ ఉండగలుగుతాయి ఉండలేవు ఎందుకు ఉండలేవు కొని ఉంటే నష్టమే వచ్చింది ఉండలేవండి ఎందువల్ల సంవృతత్వ హేతున బాగా తెర అనేది బాగా కుదించుకుపోయి ఉంటుంది పెసరంత తెర ఆ తెర మీద హిమత్పర్వతంలో ఉంటుంది అలాగే వీడు స్వప్నం అంతా ఇక్కడ ఒక నాడి ఉంటుంది ఆ నాడిలో దర్శిస్తాడు వీడు స్వప్న ఆ నాడిని సంస్కృతంలో పురితత్ అని అంటారు పేరు ఇది ప్రశ్నోపనిషత్తులో వచ్చింది వీడు చదివారు ప్రశ్నోపనిషత్తు కాబట్టి ఆ పురీతత్వనే నాడిలో వీడు నాడి లోపల వైశాల్యం అంటుంటుందండి వాల్యూము చాలా మినిమల్ వాల్యూమ్ ఉంటుండే ఆ వాల్యూంలో కొండ కోన నది అన్నీ దాంట్లో చూస్తాయి అది విశాలంగా ఉంటుందా కుంచుకునిపోయి ఉంటుందా చాలా కుంచుకునిపోయి ఉంటుంది నాడి ఆరోగ్యంగా ఉన్నా కూడా చాలా చిన్నదిగా ఉంటుంది ఇంకా కొలెస్ట్రాల్ ఇవి చేస్తే అసలేదు కాబట్టి సంవృతత్వ హేతురా ఆ దాడి అంత ఇరు ఇరుకు సంత అంటే ఇరుకు అంత ఇరుకైన రాడి లోపల ఈ పదార్థాలు అన్ని ఉన్నాయంటే అది ఏమన్నా వినడానికి చెప్పడానికి కూడా ఏమీ బాగోలేదు కాబట్టి అదే హేతు అంత ఇరుకైన స్థానం గనక అక్కడ ఉన్నట్టు కనబడ్డవే కానీ యథార్థంగా లేవు అంటే ఏది మీరు తథాగా చూశారో అది తథాగా లేదు ఎందుకంటే సినిమా తెర మీద హిమోత్పర్వతం మీరు చూశారు అది తథాయా కాదా కాదు ఎందువల్ల సినిమా తెర మీద హిమోత్పర్వతం పట్టదండి బాబు అది చాలా చిన్న స్థానం అది ఇరుకు ఆ ఇరుకులో హిమోత్పర్వతం ఏర్పడుతుంది కాబట్టి వేత్త సరిగ్గా మీరు స్వప్నంలో చూసింది సర్వము కూడా వీర్థా ఎంత గొప్ప పాఠం చెప్పారండి మేము నిన్న రాత్రి చూసిన కళ కళ్ళ అని ఏమీ నిర్ధారణ దీనికోసం పఠానికి రావాలంటే అంత తేలిగ్గా తీసుకురేది మీరు జాగ్రత్త గురించి అసలు ఒక నాలుగు క్లాసులు జాగ్రత్త గురించి మీరు ఆలోచించదు ఓ నాలుగు క్లాసులు స్వప్నాన్నే మీరు బాగా అధ్యయనం చేయండి అధ్యయనం చేసి మిమ్మల్ని నిద్రలేపి ఏమయ్యా స్వప్నం ఎందుకు కల్లా అని అడిగితే టక్ టక్ టక్ చెప్పగలగాలి అప్పుడు జాగ్రత్తగా వద్దాం అంతవరకు స్వప్నం మీద అధ్యయనం కాబట్టి మీరు గమనించదగ్గది ఏమిటంటే ఈ శ్లోకానికి జాగ్రత్త అవస్థకి సంబంధం ఏం లేదు ఈ శ్లోకం స్వప్నావస్థ గురించే భాష్యం చూద్దాం అవతారిక అంటే దీన్ని సంబంధ భాష్యము అని అంటే గడచిన ఆగమ ప్రకరణానికి ఇప్పుడు చెప్పబోయే వైతచ్య ప్రకరణంతో ఉండేటువంటి సంబంధాన్ని సంగతి అని చెప్పే భాష్యం ఓం జ్ఞాపే ద్వైతన్న విద్యతే ఇంతకుముందు ఆగమ ప్రకరణంలో ఓ మాట చెప్పడం అయింది ఏమని ఉపదేశాదయం వాద జ్ఞాపే ద్వైతన్న విద్యతే ఇప్పుడు మీకు కనపడే జాగ్రత్త ప్రపంచమంతా కూడా కనబడుతున్నమాట వాస్తవం కనబడుతోంది కాబట్టే దాని యొక్క వాస్తవికతను విచారించాల్సి వచ్చింది అసలు కనబడనే లేదనుకోండి దాని గురించి అది యథార్థమా యథార్థమా ప్రసక్తే ఉండదు ప్రసక్తి ఎందుకు కనబడుతోంది అనుభవానికి వస్తుంది కనబడ్డం అంటే అనుభవానికి వస్తుంది అనుభవానికి వచ్చే ఈ జాగ్రత్త ప్రపంచము మిథ్య సత్యం కాదు ఈ మాట మీరు జగత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి అడిగారు అనుకోండి వాళ్ళు చెప్తారా మాట చెప్పరు వాళ్ళు సత్యం చెప్తారు స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నేను మొత్తం స్టాకులో అంతా పోగొట్టుకున్నాను కాబట్టి ఈ స్టాక్ ఇంకా మిక్సీది ఎందుకు పనికిరాంది నీ అభిప్రాయం ఏంటంటే అబ్బా అలా కాదండి మీరు ఎలాగోలాగా మళ్ళీ తీసుకురండి మళ్ళీ పెరుగుతున్నది అని వాడు మళ్ళీ మళ్ళీ దిపుతారు అవునా ఇడు మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది సో నేను అయ్యేయో జేబుల డబ్బులు పోయాని అని ఒక పాట ఉండదు అంటే ప్యాకెట్లు అంతా పొగట్టుకున్నాడు పొగట్టుకుంటే చూడు నువ్వు ఇల్లు తాకట్టు పెడితే మళ్ళీ ప్యాకెట్ ఇల్లు తాకట్టు పెడితే డబ్బు ఉంటుంది కదా ప్యాకెట్ కదా అని వీడు సలహా ఇస్తాడు వెంటనే ఒక షేట్జీ పక్కనే ఉండి నేను నీకు ఇల్లుకి తాకట్టు మీద డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని పక్కనే ఇంకో షేట్జీ కూడా ఉంటాడు వర్ So సో వీడికి డౌట్ వస్తుంది పోతే అని అడుగుతాడు పోతే అది కూడా పోయిన తర్వాత అప్పుడు అనుభవం ఉండవచ్చు అని వాడు సమాధానం చెప్తారు అనుభవం వస్తుంది సో ఆ విధంగా స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగారనుకోండి ఈ స్టాక్ ఇదంతా మిక్స్ అయ్యా అది చెప్తాదమ్ముడు అదేమని చెప్తాడు నువ్వు నువ్వు మళ్ళీ దీంట్లో ఇన్వెస్ట్ చేయి అని చెప్తాడు అంటే మరి ఇంతకుముందు చేసింది పోయింది కదా అది పోతేనే ఈసారి వస్తుందని చెప్తాడు ఈసారి కూడా పోతే అడిగి అడుగుతుంది వాడు ఏం చెప్తాడు కాబట్టి స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి అడగకూడదు వేదాంతి దగ్గరికి వెళ్ళి అడగాలి వెళ్ళి అడిగితే వేదాంతి చెప్తాడు చూడు గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి అమెరికాలో ఇక్కడ పోస్ట్ ఆఫీసులో దాంట్లో పెట్టుకోవాలి దాంట్లో మరి వడ్డీ తక్కువ వస్తుంది అదే దురాశ వద్దు ఎక్కడ అన్నిటికంటే వడ్డీ తక్కువ ఏదో వస్తుందో చూడు ఇంతకుముందు ఎలా ఎలా ఇన్వెస్ట్ చేశారో అన్నిటికంటే బాగా లాభం వచ్చి దుద్ధ చూసి ఇన్వెస్ట్ చేసావు కదా ఏమైంది ఏమైంది కాబట్టి ఈసారి ఏం చేస్తామంటే మొత్తం మార్కెట్లోకి మినిమం ఇంట్రెస్ట్ ఇచ్చేటటువంటి చోటు అంటే పోస్ట్ ఆఫీసు బాగుండు మినిమం ఇంట్రెస్ట్ ఇస్తారు వీళ్ళు దాంతో అని సమాధానం వేదాంతి అయితే అలా చెప్తారు సో ఎనీవే కాబట్టి వేదాంతుల దగ్గరికి వెళ్ళి ఎవరి జాగ్రత్త అనుభవములో సత్యమా అని అడిగితే ఏం చెప్తారు మిథ్య అని చెప్పాడు మిథ్య అని చెప్తే మరైతే నేను వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు మిథ్యని చెప్తున్నారు నేను శిష్యుని మీరు గురువా అవును మరి అయితే గురువు శిష్య మరి దీని మాట ఏమిటి ఓకే స్టాక్ మార్కెట్ మిథ్య జాగ్రత్త అనుభవం మిథ్య అది మీరు చెప్తున్నారు మీరు మహాత్ములు చెప్తున్నారు మేము శ్రద్ధగా వింటున్నాము మరి గురు శిష్య ఈ భేదం దీని మాట ఏమిటి అంటే చూడు మీకు సత్యం తెలిస్తే జ్ఞాతే ద్వైతం నలిజతే గురు శిష్య భేదం కూడా మిథ్యయే ఉండదు అది కూడా మరి మీరు నా మాట విను నేను సత్యం చెప్తున్నాను మీకు జాగ్రత్త అనుభవం మిథ్య ఆత్మయే సత్యము అని మీరు చెప్తున్నారు కదా మరి మీరు చెప్తుంటే చెప్పే టైంలో మీరు గురువు నేను శిష్యుడిని కదా అరే ఉపదేశాద్ అయం వాద అయం వాద అంటే ఈ ప్రసంగము ఉపదేశాత్ ఉపదేశ నిమిత్తం నీకు సత్యాన్ని ఉపదేశించటం కోసం స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటారు తాత్కాలికంగా నువ్వు శిష్యుడిని నేను గురువుని తాత్కాలికంగా జ్ఞాతే ద్వైతంగా విద్యతే నీకు సత్యం తెలిసిపోతే ఈ గురు శిష్య భేదం కూడా ఉండదు పూర్వానికి ఒక ఆయన భార్యాభర్తలకైతేనే ఇల్లు అద్దిగిస్తాను అప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఇంకొక యంగ్ లేడీ ఇద్దరూ కూడా ఇల్లు కోసం అద్దెలు ఇల్ల కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ రోడ్డు మీద తారసపడతారు తారసపడి ఈయన అడుగుతాడు ఆవిడ అమ్మా ఎక్కడన్నా అద్దీళ్ళు నేను దానికోసమే వెతుకుతున్నానయా అని అంటున్నారు అంటే మరి అయితే మన ఇద్దరం కలిసి వెతుకుదామంటే ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మచారులకు ఇవ్వమనుకున్నారు గృహస్థులైతేనే ఇస్తారట అయితే మన ఇద్దరం గృహస్థులని అబద్ధం చెప్తే పోలేదా అని అంటాడు హీరో ఆవిడతో అంటే అలా అబద్ధమేలా చెప్తా అబద్ధం కోసమేనమ్మా నిన్నేమీ నేను పెళ్ళాడుతానని అంటలేదు ఊరికే అబద్ధం అసత్యమే ఊరికే వాళ్ళ ముందు అలా అన్నాం మరి వాళ్ళు అద్దెకి ఇస్తారు అనుకో అప్పుడేం చేద్దాం అప్పుడు ఏమీ లేదు నా దాని నేను బతుకుతా నీ దాని నువ్వు బతుకు నువ్వు వేరే నేను వేరే నీ జీతం నీదే నా జీతం నాది మనం అసలు భార్యాభర్తం కానే కాదు వాళ్ళ ముందు నేను భర్తను నువ్వు భార్యను అంగీకారమేనా అంటే ఉపదేశాదయం వాద జ్ఞాటే ద్వైతర్ణ విద్య తెలిసిన తర్వాత ఆత్మస్వరూపం తెలిస్తే ఇంకా గురువు లేడు శిష్యుడు లేడు ఈశ్వరో గురు రాత్రేటి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్త ఏ నమా మీరు ఎన్నో శ్లోకమేంటి సో ఈశ్వరుడు గురువు శిష్యుడు ఈ మూడు అనే భేదము అదే తెలియనంత వరకే ఉంటుంది తెలిసిన తర్వాత ఈశ్వరుడు గురువు శిష్యుడు అందరూ ఒకటే అంతా ఒకటే ఆత్మ కాబట్టి జ్ఞాతే ద్వైతం విద్యతే తెలియనంత వరకు ద్వైతం తెలిస్తే ద్వైతము భేదము లేదు అని ఇంతకుముందు చెప్పడం అయింది గౌడపదాచార్యులు చెప్పారు ఏకమేవ అద్వితీయం ృతిభ్యుతి ఈ శ్రుతి చాంద్రోగ్ శృతి ఈ శృతి ఏమని చెప్తుందంటే ఏకమేవ అద్వితీయం సో సత్యవస్తు ఒక్కటి ఏకం ఒక్కటి ఒక్కటి అంటే రెండులో సగం మూడులో స మూడవంతో అలాంటి ఒక్కటి కాదు ఒకటి అంటే ఒకటి రెండు మూడు అలాంటి ఒకటి కాదు ఏటీ ఇది ఏకం అంటే అన్నింటిలోనూ వ్యాపించి ఉండేది అని అలాంటి దాన్ని ఏకం అంటారు ఇప్పుడు ఇది ఎలాగంటే బంగారం ఉందనుకోండి బంగారము ఏకం ఎందుకని నెక్లెస్ పట్టుకుంటే అది బంగారమే కంఠాభరణం పట్టుకుంటే అది బంగారమే కంఠాభరణానికే తెలుగులో కంటే అని పేరు సంస్కృతంలో కంఠాభరణమే కన్యా సుకంలో కంటెగా అవతరించింది దాన్ని కంటే అని పూర్వం వాళ్ళు అదొక ఆభరణం కింద పెట్టుకునేవారు అంటే ఎలాగోలాగ బంగారాన్ని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో తెలియక ఏముంది ఒక రాడ్డు కింద చేసి దాన్ని గొడ్రంగా చేసి ఒక ఉక్కు పెట్టి అది మెడ వేసుకోవడం దీన్ని కంటే ఎందుకు వేసుకునేవారు తెలియదు ఏదో అదో దోరణంతే దానికి ఏవి లాజిక్ ఏవీ లేదు ఈ కంట పెట్టుకున్నారనుకోండి ఈ కంటే ఈజ్ అ హెవీ స్టఫ్ అది గోల్డ్ అది అది చుట్టుపక్కల ఉండేటువంటి చోరులందరికీ ఆకర్షణ ఈ కంటెని కనుక మనం పట్టేసి బుద్ధి ఎలాగో అలాగే లాగేసుకుంటే మనకి బోర్డు ఆదాయం వస్తుంది అని అంతకుముందు అసలు చోరాన్ని చోరీ చేయాలనే ఆలోచన లేని వాడికి కూడా ఈ కంటెని చూస్తే కలుగుతుంది అంత డేంజర్ ఐటమ్ దానికే సంస్కృతంలో కంఠాభరణము పేరు ఎనివే పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు కంఠాభరణం ఒక నాటకం ఉంటుంది అసలు చాలా బాగుంటుంది సో కంఠాభరణమైన కర్ణాభరణమైనా నాసికాభరణమైనా పాదాభరణం హస్తాభరణం కట్ట్యాభరణం ఎన్ని ఆభరణాలు ప్రపంచంలో అయితే ఉన్నాయో అన్నింటిలోనూ సమానంగా వ్యాపించి ఉన్న ఏకము ఏమిటండి ఓల్డ్ దాన్ని ఏకము అంటారు ఏటి ఇది ఏకం ఏవా అద్వితీయం అంటే ఏమిటి ఏకం అంటే ఇట్ ఈజ్ వన్ ఏ వా వన్ ఓన్లీ అద్వితీయం వన్ విథౌట్ ఎ సెకండ్ మూడు ముళ్ళు వేస్తే అక్కడికి పెళ్ళి అయినట్టుగా ఏకం ఏవా అద్వితీయం మూడు ముళ్ళు వేసి బాగా పకడ్బందీగా ఆత్మతత్వము యథార్థతత్వము ఒక్కటి ఏ అని పకడ్బందీగా శాస్త్రం చెప్తున్నాయి ఇంత గట్టిగా శాస్త్రం ఈ మూడు ముళ్ళు వేసి కట్టి మూడు ముళ్ళు వేసి పెట్టిన పెళ్లికి కూడా డైవర్స్ ఉన్నట్టుగా ఇంత గట్టిగా చెప్పిన శాస్త్రానికి కూడా ఒక ద్వైతం వాడు ఒకడు ఉంటాడు పక్కన వాడు సత్యం రెండు అని ఏకం ఏవో అద్వితీయ ఒకటి అది ఎలా రుడ్ ఎలా మూడు ముళ్ళు వేసిన వివాహానికి డివోర్స్ ఉందా లేదా అలాగే ఏకం ఏవో అద్వితీయం ఉన్న చోట ద్వైతానికి ప్రవేశాడు అది అదో పొరపాటు వ్యవహారం అది సత్యం కాదండి ఏదో ప్రారంభం అలా వచ్చింది సో కాబట్టి ఏకం ఏవో అద్వితీయం ఆత్మ సత్యతత్వము ఒక్క ఈ భేదం అని మనకు అనిపిస్తుందని చూసారా భేదం ఏమిటంటే కేవలము నామరూప భేదం నామరూపాలు సో ఇప్పుడు మీకు ఆభరణ ప్రపంచంలో అనేక ఆభరణాలు ఉన్నాయనుకోండి ఈ ఆభరణాలు అనేకంగా ఉన్నాయి భిన్న భిన్నాలుగా ఉన్నాయి యథార్థం ఈ భిన్న భిన్నములైన ఆభరణములలో ఉండే భేదం దేనిది ఏకత్వం దేనిది అని మీరు ఆలోచించినట్లయితే భేదము ఆ ఆభరణానికి ఉండే రూపము రూపాన్ని బట్టి వచ్చిన పేరు కామ రూప వాటి భేదం ఏమండి సర్వమునందు వ్యాపించి ఉండే యథార్థ తత్వం దృష్టితో మీరు చూస్తే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసు అండి లింగ్విస్టిక్ వర్సెస్ ఎగ్జిస్టెన్షియల్ లింగ్విస్టిక్ లాంగ్వేజ్ లింగ్వస్టిక్ ఇప్పుడు వీడు ఏమంటాడంటే నేను తండ్రిని కొడుకుని భర్తను ఆఫీసర్ని సిటిజన్ ఎన్ని మాటలు వచ్చేసాడు ఈ మాటలన్నీ ఎదుటై అంత లాంగ్వేజ్ ఉన్నది ఒక్క ప్రాణి ఉన్నదేదో ఉంది ఇదంతా లింగ్వస్టిక్ నామరూపాలు ఏమంటాయి కాబట్టి అలాగే ఈ జగత్తులో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి ప్రాణం అయితే లేవు కానీ ఉన్నదే కదా ప్రాణం ఉన్నవి ఉన్నదే ప్రాణం లేనివి ఉన్నదే ఏమంటాయి మేము పరాయి వాళ్ళము మేము అంటే ఉన్నవాళ్లే పరాయి వాళ్ళు అంటే కూడా ఉన్నవాళ్లే కదిలేవి కదలనివి ఇవి ఉన్నవి అవి ఉన్నవి పక్షులు పశువులు పశువులు ఉన్నవి పక్షులు ఉన్నవి కాబట్టి వీటన్నింటిలో నామరూప దృష్ట్యా మీకు భేదం ఉన్నా ఉట ఉనికి అస్తిత్వము అనే దాంట్లో భేదమే అస్తిత్వం అన్నింటిలో సమానంగానే ఉంది అటువంటి సర్వవ్యాపకమైన అస్తిత్వము ఎగ్జిస్టెన్స్ అఫ్ సల్యూట్ సత్ ఏది గలదో అది ఏకం ఏవ అద్వితీయం అది బ్రహ్మ అని శృతులు చెప్తున్నాయి జ్ఞాతే ద్వైతన్న విద్యతైన ఆచార్యులు చెప్తుంది అని ఈ విధంగా ఆ ప్రకరణం ఆగమ ప్రకరణం యొక్క స్వరూప స్వభావాలని చెప్పి దానిని ప్రస్తుత వైత్య దానికి సంగతిని ఏర్పాటు అవతారిక నడుస్తుంది సంబంధ భాష ఇది మళ్ళీ క్లాస్లో కొనసాగు ఓం ఓం